సంకీర్తన ఎనభై ఎనిమిది ఏ ఉపాయములు ఎక్కడికెక్కసు శ్రీవల్లభ సేవే ఘనము చదివిన బుద్ధులు యుక్తులే వెదకును జ్ఞానము వెదకను తుదపుణ్యమిధులు దొడ్డపుణ్యములే ఎదుగా చేయించుయనయదు విరతి చెవిలోన కథలు చెప్పినంతబడే తమిళి జ్ఞానము దాటదు భువి శివములు ఉబ్బులంబరవశములే భవహరమగునీ భక్తికి నరసురుల సేమ నామధారికమే దురితహరంబై తూరదు ఇరవగు శ్రీవెంకటేశ్వర నీవే కరుణించి మముగాతుబుగాక